అంటే ఒక విధంగా అంతరాత్మ మేలుకొన్నవాడయి ఉన్నాడు అతనికి అంతరాత్మ మేలుకొనే ఉన్నది అది ప్రజ్ఞాచు అంటే అయితే అంతరాత్మ ప్రబోధ వినట్లేదు తన యొక్క బలహీనత ఏదైనా కానీ అయినా ఆ భాగ్యం వంట గీతని శ్రవణం చేసేటువంటి భాగ్యం కూడా కలిగింది ఎవరైనా అడగచ్చు ఇంత దుర్మార్గుడు కదండి అతను సంజయుడి ద్వారా భగవద్గీత వినటమేమిటి దివ్య చక్షువులతోటి కృష్ణ పరమాత్మ యొక్క విరాట్ స్వరూపం ఆ రాయబార టైంలో చూడటం ఏంటి చూసిన తర్వాత మిగతా వాళ్ళు చూసి ఆనందపడ్డాడు భీష్ముడు ద్రోణుడు వీళ్ళంతా మరి ధృతరాక్షుడు నేను చూడలేకపోతున్నాను నాకు భయంగా ఉంది దివ్య తీసేసే నా గుడ్డికడు నాకు ఇచ్చేయని అన్నాడు అది ఆయన యొక్క బలహీనత అవిజకు పృథు చక్రవర్తి చెయ్యలేని నోరో అశ్వమేధ యాగాన్ని కూడా దురదరాష్ట్రుడు చేశాడు అవిజకు కారణము అగ్ని స్థానము మనోరాజ్యాధికారి మలినజీవుడు ఎందుడు అవిజకు కారణమైనటువంటి అగ్నిస్థానం ఉంది అదే అంతరాత్మ కాబట్టి అంతరాత్మ పైనుంచి వచ్చే ఆత్మ ప్రకాశాన్ని యొక్క ప్రభావానికి లోబడి అది ప్రజ్ఞాచక్షు అతను అంతరాత్మలో మేల్కొన్నవాడై ఉన్నాడు కళ్ళు గుడ్డైనా కానీ అంతరాత్మలో మేల్కొన్న వాడినా ఆ భాగ్యం ధృతరాష్ట్రుడికి ఉన్నది ఆ కారణంగా అయినప్పటికీ దాన్ని పక్కన పెట్టి మనోరాజ్యాధిదారి అయినటువంటి మలిని జీవుడే ఈ ధృతరాష్ట్రుడు కాలత్రయ ప్రవర్తమానములతో కూడా జగములను కాపాడటానికి నిలపడానికి హేతువైనటువంటి వేదవ్యాసమూర్తి శ్వాస చిదాభాసుల మిశ్ర మిశ్రత్వ మహాకారణము ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి వేదవ్యాసుడికి ఏం చెప్తున్నాడంటే శ్వాస చిదాభాసల మిశ్రత్వ మిశ్రత్వానికి మహాకారణము మన మానవుల్లో శ్వాస ఒకటి ఉంది ప్రత్యేకాత్మ యొక్క ప్రకాశం ఉంది దాంతో అంతఃకరణ ప్రతిబింబంగా చిదాభాసుడని నేను వచ్చింది ఈ చిదాభాసుడని నేను ప్రత్యేగాత్మకి ప్రతినిధి ఈ శ్వాస విశ్వ ప్రాణ శక్తికి ప్రతినిధి ఈ రెండు మనకి ఉన్నాయి యావత్తు సృష్టికి శ్వాస ముఖ్యము అలాగే ప్రత్యేగాత్మ ప్రకాశంతో అంతఃకరణ ప్రతిబింబంగా చేదాభాసుడుగా ఒక వ్యక్తి తయార కాబట్టి ఒక వ్యక్తిత్వం అవసరం ప్రాణంతో కూడినటువంటి వ్యక్తిత్వం అవసరం ఇంతవరకే అక్కడి నుంచి ప్రకృతిలో ఉన్న పంచభూతాల యొక్క పంచీకరణతో స్థూలదేహం అనే పని వస్తుంది తర్వాత సంగతి కానీ ముఖ్యంగా శ్వాస ఈ చిదాభాసులు అంటే చైతన్య ప్రకాశానికి ప్రతిబింబ ప్రకాశంగా తయారైనటువంటి ఒక వ్యక్తిత్వము ఇక్కడ నేను నేనుగా మానవుల్లో ఉంది ఈ శ్వాస రోజుకి ఇరవై ఒక్క ఆరు ఈ నేను ఈ శరీరంలో చిదాభాసుడు ఉండటానికి అవకాశం ఇచ్చింది ఈ శ్వాస ఈ చిదాభాసుడు రెండు జంటగానే ఈ మహానుడు జీవిస్తూ ఉన్నాడు ఆ రెండు దంతగా ఉన్నటువంటి జీవించ జీవించే పద్ధతిలో ఎవరైతే ఉన్నాడో వాడి పేరు జీవుడు ఈ జీవుడు రావడానికి మహాకారణ స్వరూపం ఎవరైనా అంటే ఆయన వేద వారు అలాగే కృష్ణ పరమాత్మ కూడా మహాకారణమే కాబట్టి వ్యాసులు కృష్ణ పరమాత్మతో సమానం అందుకే వ్యాసాయ విష్ణు రూపాయ అంటే జరిగింది ఆదిపరమ రెండో ఆశ్వాసంలో నూట పదిహేడో వచనంలో భీష్ముడు లేకున్నతో ఈ లోకములు లోకమున ఎరుక నశించును అని కాబట్టి భీష్ముడు ఎరుకని కాపాడేవాడు ఎరుకని కాపాడటం కోసమే పాండవపక్షానికి రాకుండా కౌరవపక్షంలో ఉండ ఉండాల్సి వచ్చింది వీళ్ళంతా లోకాన్ని నిలపడానికి పనికొచ్చేటువంటి వాళ్ళు మోక్షవనంగానే ఆ లోకాన్ని నిలిపేటువంటి దాని నుంచి మనం విడిపడి ఎవరి మార్గం వాళ్ళు మోక్ష మార్గం తీసుకొని ముక్తి చెందాలి మొత్తం సమూహం అంతా కూడా అంద కట్టకట్టి అందరికీ ఒకేసారి మోక్షం ఒకటి ఉండేటువంటి విధానం లేదు ముచ్చు కావాలి ఇవన్నీ చాలా ఉన్నాయి అక్కడ కాబట్టి లోక కళ్యాణం కోసం లోకాన్ని రక్షించడం కోసం అని ఎప్పుడైనా త్రిమూర్తులు భావన చేశారు అంటే అక్కడ కర్మ ఉండాలి జన్మకర్మ ఉండాలి యుద్ధాలు ఉండాలి అన్నీ ఉండాల్సిందే దాంట్లో వాళ్ళ ప్రారంభంతో ఇవన్నీ అనుభవిస్తూ ఒకసారి విసిగి వేసారి వైరాగ్యం వచ్చి విడత పొందాలి అనేటువంటిది ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఈ జనమరణ చక్రంగా లోక కళ్యాణం పేరుతో ఈ లోకాలని నిలబెట్టేటువంటి పద్ధతిలో భాగంగా తాను వేరు మార్గంలోకి వెళ్ళి ముక్తుడు కావాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు భీష్ముడు ఏంటంటే మోక్ష మార్గానికి తీసుకెళ్లేటువంటి పద్ధతి ఆయన దగ్గర లేదు అయితే ఈ ఈ కాలాన్ని కొనసాగుతూ కాలంలో ఉన్నటువంటి ఎరుకను కొనసాగింపజేయాలి ఎరుక ఎరుకపోతే అతను అచల పరిపూర్ణుడు అవుతాడు ఎరుక ఉంటే కాడుగా అలాగే ప్రారంభంలో బ్రహ్మ కూడా బ్రహ్మ మానస పుత్రుడు సనక సన సనందనాదు సృష్టించి ఇక్కడ జనాభాని పెంచమని సృష్టిని పెంచమని అడిగితే ఆ జ్ఞానమే వాళ్ళకి ఆటంకం అయ్యి ఆ పని చేయలేకపోయాడు తర్వాత కశ్యపుడు మొదలైనటువంటి ప్రజాపతునికి సృష్టించి వాళ్ళకి కొంత అజ్ఞానము విషయభోగత్వము లాలస అన్నీ ఇచ్చి అప్పుడు కూడా వాళ్ళు జ్ఞాను